స్వప్కాశ అపరోక్ష అయ్యుక్తితో మతం శ్లోకమందాము స్వప్కాశాపరోక్ష అయమిక్తితో మత అహంకారా దేహాంకా ప్రాత్మతి ధీయ స్వ్రకాశారాదిహా ఆత్మా <sno -moon> <blurnt tocagroans> అయమాత్మా బ్రహ్మాండే మహావాక్యమునందయే ఉ మాతను బట్టి పదమును బట్టి స్వ్రకాశాపరోక్షనంతకాలుగా ప్రకాశించుత పరోక్షము కాకుండా అనే విషయము మా తమ్ చెప్పబడింది అయమాత్మ బ్రహ్మాని మహావక్షం దాంట్లో మూడు పదాలు ఉన్నాయి మొదటి పదం అయం అయం అంటే ఇంగ్లీష్ లో ఎవరున్నారంటే ఓ మహా ఓ కవర్నాడు అయా కాబట్టికే అలాగే కలిసింది కో ఇన్సిడెంట్స్ అందుకంటే మరి ఏమి కాదు కనుక అయ్యారు అయమ్ అనే మాటకు అర్థం ఏంటంటే ఆ మహావాక్యంలో అయం అంటే ఏది తానంతో తానుగా ప్రకాశిస్తోందో ఏది ఏనా పరోక్షము కాదు అది అయ్యి కాబట్టి అయమాత్మ బ్రహ్మా అనే మా మహావాక్యంలో అయం అనే పదం చేత స్వప్రకాశ అపరోక్ష ఆత్మ చెప్పబడినది ఆత్మ అనే మాటకు కూడా అర్థం చేస్తాడు అర్థం చేస్తాడు ఇక ఆత్మ మాట ఉన్నది ఏమిటి ఆత్మ ఏమిటి ఆత్మ అంటే చూడగా ప్రత్యక్ ఈ ప్రత్యక్ష నేను చాలా సార్లు చెప్పాను ఎన్నిసార్లు చెప్తున్నా ఎప్పటికప్పుడు పదగడుకునేటువంటి సామితుంది అయినా ఇంకోసారి తెలుసుకోండి సంస్కృతం తెలుసుకున్న వాళ్ళు పట్టించుకోవాలి అక్ అనేది అది డైరెక్ట్గా సంస్కృతంలో వ్యాకరణం అది కొంచెం బాగా తెలుసు ఉండాలి కొద్ది ఒక్క అంచ్ అనే ధాతు ఉండాలి అంచ్ అంచ్ అనే ధాతువు అర్థం అంచి గతం అంటే గమనం కదలి కదూట అనే అర్థం అంచ్ అంచుని నిలబీస్తే ఆ ను నువ్వు అంటే తత్వవర్ధన చి అంటే చచ్చ యజాన్య చ ఆ నువ్వు చె దీంట్లో ఉపధ అంటారు ఆ నకారానికి ఉపధ అని పేరు ఎందుకు వచ్చిందా పేరు అఖర అక్షరానికి ముందక్షరాన్ని ఉపధ అంటారు అఖరక్షరం ఏమిటి చి దానికి ముందు ఏమింది నువ్వు కాబట్టి సో పూర్వం ఉపధ అయితే చూస్తూ ఉంది నాకు లేదు ఉపధ అంటే ఉపధ అక్కడ ఉపధన కదో ఉపధ ఈ ఉపధ లోపిస్తుంది ఎందుకు లోపిస్తుందంటే ఈ ధాతు అంచు ఊజిట్ ఇదిప్తు కాకపోతే ఉపధ లోపిస్తుంది అన్నిది కాం ధల ఉపధయా కిమితి అదే సూత్రం చేశారు అది ఊదిప్తు కనుక ఆ ఉపధ అందరూ ఊకపోతుంది అచ్చు అవుతుంది చో చివరికైతే కవర్కి వస్తుంది నాకు కండిషన్స్ అక్కర్ అక్కర్ అనేది అంచు నుంచి వచ్చింది కాబట్టి గతి అంటే కదలిక కదలిక అని అర్థం మరి ప్రతి ఉంది ప్రతి అంటే వెనుకకు వెనుకకు సో పురాగర్వంలో ఉంటే ఎనిమిదికి వెళ్ళుట ప్రతి గర్వంగా ఉంటే గణకి ప్రత్యేక అంటే వెనుకకు వెళ్ళుట వెనుక్కకు కదలిక ఆ కదలిక వెరక్కుండాలి సాధారణంగా మీరు తీర్థయాత్రలు వెళ్ళాలనుకోండి కదలిక వెనక్కుంటున్నా ముందుకుంటున్నారు ముందుకుంటున్నారు పట్టింటి వాళ్ళకి పెట్టడానికి వెళ్ళాలనుకోండి కదలిక వెనక్కుంటున్నా ముందుకుంటున్నారు ముందుకుంటుంది ధ్యానం చేయాలనుకోండి కదలిక ముందుకుంటున్నా వెనక్కుంటున్నారు వెనక్కుంటుంది ఇప్పుడు యోగాసనాలు నేర్చుకుంటూ వెళ్ళాడనుకోండి ఆ కథలిక ముందుకుంటున్నాం అనుకుంటున్నాను ముందుకుంటుంది నేర్చుకుంటున్నప్పుడు కథలుగా ముందుకుంటున్నా వెలుసుకుంటున్నాం నేను యోగాసనం అంటే చేతిలో కథలు అంటే మీలో మీకు మనిషి ముందుకు వెళ్ళడానికి అలవాటు పడతాయి ధనక్కి వెళ్ళడానికి తీసుకోవద్దు తల్లి ఒడిలో కూర్చున్న పిల్లాడు ముందు ఉడుకుతాడు ఏముంది ముందు ఏముండీ ముందు వ్యవస్థ అయితే ఎలా ఉంది తల్లి ఒడి ఉంది ఆయన కూడా ఆ పిల్లవాడికి తెలియదుగా అజ్ఞానం అంటే అలా ఉంటుంది వాళ్ళు ముందుకు ఉడుకుతాం తల్లి వ్యవస్థ అవుతాం ముందులో ముందు ఎలా ఉంది మట్టి ముందులు అలాగే ఈ సంవత్సరంలో ముందుకు వెళ్ళి ఏముంది ముందుకి ఏముందండి ఒకసారి అభిషికి వెళ్ళండి ఇప్పుడు ఏముందంటూషన్ ట్రాఫిక్ మంచి నేడు కావాలంటే ముందు బాటిల్ సక్రమ కావాలి అక్కడ అక్కడికి వెళ్ళే అదే మంచి నేళ్ళ బాటలు ఇవ్వాలంటే అదేమో వేడిగా ఉంటుంది సరళగా ఉంటుంది అదే కూల్ చేయాలంటే అది కూల్ చేయాలంటే అనమాట ఆ రెఫ్రిజిరేటర్ సరిగ్గా పనిచేయడం మానేసి నాలుగు వేళ్ళింది వాళ్ళు దాంతోనే నాలుగు శాతం చేస్తున్నాడు డబ్బులు ఇవ్వకపోతే ఇరవై రూపాయలు ఇవ్వండి గుడి మీరు పన్నెండు అని ఉంటుంది అంటే వేరే కావసం తీసుకోవడం లేదు కొన్ని వల్ల ఫస్ట్ ఇంట్లో మీకు మంచి నీళ్ళు చక్కటి మంచి నీళ్ళు ఉండగా మీరు అభిషేమనుకున్నారు సంవత్సరంలోకి వెళ్ళడం అంటే మొల కంపౌండ్ లోకి వెళ్ళడం సంవసారంలోకి వెళ్ళకూడదు అది ఎక్కడికి వెళ్ళాలి మీ లోపలికి వెళ్ళాలి మీ స్వరూపంలోకి వెళ్ళాలి అదేం ఆత్మ ఆత్మ అంటే ఎదుర్కొండ ఏముంది ఎదుర్కొండే దృశ్యము జ్వరము నష్టలము వినాశి అసత్యము ఉంది దాంట్లోకి వెళ్తారా ఏం తెలియటట్లుంది ఏం లేదు మరి ఆట ఆట కొంచెం ముందుకు వెళ్ళి కొంత తిండిని సంపాదించి మళ్ళీ ఆత్మస్వరూప నష్టమే కలిగి ఉండాలి ఆకలి కోసం ఇంత తాపత్రయపడాల్సిన అవసరం లేదండి ఆ టైంకి ఒక పల్లిని చెట్టు పట్టుకోండి ఇది ఒక సోడ్ అండి ఎవరో దొరుకుతారు అమ్మతో వేరే అన్నం మధ్యలో పెట్టండి ఈ చుట్టూ ఇక్కడ కూడా పచ్చడి సాంబార్ నాటిని కొంచెం ఇక్కడ పెట్టండి పెరిగింటే కూడా సంతోషం ఇక్కడ పెట్టండి ఏ అయిపోయితే అది కూడా సరే అయితే జరిగిందా ఆ ఫోటో రాబోయిపోయి తర్వాత మూటమాట చూసుకోవచ్చు రాత్రికి చూసుకొచ్చునంటే పొడి చూసుకోవచ్చు దీనికోసం ఎంత సంవత్సరం అవసరం ఎంత సంవత్సరం అర్లేదు కాబట్టి ముందుకు వెళ్ళడానికి జరిగింది ముందు ముందు ఎలక్ట్ వెళ్ళాలి సో ఈ వెనక్ట్ వెళ్ళడంలో ఎంతవరకు వెళ్ళాలి చూడు ముందుకు వెళ్ళి వెళ్ళి వెళ్ళి నువ్వు ఎక్కడా లేవు దేహము దగ్గర ఆగి ఉన్నావు ముందుకు వెళ్ళడంలో దేహంతో ఆగి దేహమే నేను అనుకుంటున్నాడు ఇప్పుడు వెనక్కి ప్రారంభం చేయండి దేహంతో మొదలు పెట్టండి అంటే ముందుకు వెళ్ళేది దేహంతో అంతమవుతుందో అది వెనక్కి వెళ్ళడంలో ఆగే అవుతుంది అక్కడ అహంకారాది దేహాంతా తంటాడు మీరు వలసం చూసుకోవాలి దృష్టించేప్పుడు ఇక్కడ మొదలు ఇక్కడ పృథులు చెప్పేది వాయువకాశాలలో ఏది మొదలు అంటే పృథులు మొదలు ఆకాశవాళ్ళు అగ్ని చేయ అగ్ని ఆపహాచని మొదలైది మీరు చెట్లుగా చుట్టూ చిట్ అగ్నించా కదా కాబట్టి దేహాంతా కన్నా మీరు దేహంతో మొదలుపెట్టండి దేహంతో మొదలు పెట్టండి దేహము మేము అని అనుకోవడం చాలా పొరపాటు అలా అనుకోకూడదు తప్ప దేహాభిమానం ఉండకూడదు దేహం నేను అనేది చాలా కాదు దేహానికి ఉండి ప్రెషర్స్ పెయిన్స్ జరుగుతుంటాయి దేహానికి కూడా ప్రెషర్స్ ఉంటాయి ఇప్పుడు ఎన్నో కుర్చిలో గుర్తు పెట్టాలనుకోండి మంచి సోఫా కలర్లు వేసి గుర్తుపెట్టారనుకోండి దేహానికి కంఫర్ట్ ఉండదు పాట చెప్పడానికి ఎందుకంటే బాడీకి ఎప్పుడైతే కంఫర్ట్ జరిగిందో మైకి బాగా పనిచేసుకుంటే క్రోత్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది ఒకవేళ నచ్చేక మాట్లాడకుండా పాఠం చేస్తాం ఉత్సాహం వచ్చింది దేహానికి దానికి ఉండే ప్రహర లేదుకుంటాయి దానికి ఉండే ఫీలింగ్స్ లేదా దానికి ఏవో పెయింగ్స్ ఉంటాయి ఏమి ఉంటాయో మందులు మాత్రం అలా వేలుకోవచ్చు ఏదైతే ఎందుకు లేకపోతే మన పని దగ్గొస్తాయి ఆ పెయిన్స్ కాబట్టి దేహం దాని ప్రహరంస్ దాని ట్రేయింగ్స్ దానికి ఉంటాయి అని గమనించడం నిర్వహిస్తుంది మీరేమి పరికట్టుకుని అడ్డుకోనక్కర్లేకుండానే దేహాన్ని ఊరికే హింస పెట్టక్కర్లా దేహాన్ని అంతలా హింస పెట్టేక్కర్లా ఇప్పుడు మీరు తెల్లవారు భావన చలి ఉనికి చేస్తూ ఉంటే ఆ చీకట్లో పడి కింద మీద పడుతూ గోధులో పడి పడి పగిలేసి దిదిపేసుకుని చిన్న గాయం తగిలితే దాన్ని ఎలా దిలిపేసుకుని వెళ్ళిపోయి ఆ నదిలో ఆ మురికి నీళ్ళ అక్కడ ఉంటే మురికి నీళ్ళ నదో కాలమో కోనేరో ఏదో ఉంటుంది మహామహమ్మని దగ్గర అనిపెట్టినకి ఓ మురికి నీళ్ళ కోనేరో నదో కాలమో ఉంటే మళ్ళీ దాంట్లో అలా ఉనికిపోతూ దగ్గర దగ్గర అడిగిపోతూ ఉనికిపోతూ మునిగేసి మళ్ళీ వచ్చేసి కొద్దిగా తెలక్కడ చూసుకుంటే ఆ ముళ్ళతో గీసుకుపోయి రక్తాలు ఇచ్చి మళ్ళీ దాన్ని అంతలా హింస పెట్టాలేహాన్ని అంత హింసక్కర్లేదు లిమిటెన్ కాదండి నేను చిన్నప్పుడు చెప్పాను కదా జాబుల్లు రాలే సమాము రాలే జాబీళ్ళు రాలే చిన్నప్పుడు ఉంటుంది దాని సందర్భంలో అనుకుంటుంది నేనేం కాదంటా లేదు ఇప్పుడు చిత్ర పిల్లవాడికి జాబుల్లు కాదే సందమాము కాదే అనంతే తప్పు కదా కాబట్టి దాని సందర్భంలో అనుకుంటుంది బట్ ఇప్పుడు అరమాత్మ బ్రహ్మలో ఉన్నాం కమౌట్ ఆఫ్ దాట్ దేహాన్ని అలాగని దేహాన్ని వెళ్ళి టూ మంచి ట్యాంపర్ కూడా చేయక్కడ దేహాన్ని హింసట్టదు ట్యాంపర్ చేయద్దు దానికి క్లషన్ దాడుకుంటుంది లక్ష్ ఇప్పుడు మంచిగా ఆకలి వేసి మనం సాయంకాలం స్నాక్స్ కి కనలేదు అనుకోండి మీరు రాత్రి ఎనిమిది వేటప్పటికీ కరక ఆకలి వేస్తుంది ఆ టైంలో ఆహారం విషీలమైన ఆహారం మీకు లభించిందనుకోండి ఏ కొద్దిపాటి లభించినా కూడా మంచి ఒక జాలి కలుగుతుంది నెక్కింగ్ తప్పే ఉంది తర్వాత ఏవో కొన్ని పెయిన్స్ ఉంటాయి దేహానికి పెయిన్స్ ఉంటాయి ముఖ్యంగా చిన్న వయస్సులో కూడా ఉంటాయి పెయిన్స్ యువనంలో కూడా ఉంటాయి కానీ మీ బలము మీకున్న ఉత్సాహంతో ఆ పెయిన్స్ కనపడదు తోసిపోతాయి ఆ ప్రవాహము తోసుకుపోతాయి ఆ శక్తి ముందు ఆ పెయిన్స్ నేను ఉంటూ మేక్ అయి ఉంటాయండి క్రమంగా వయస్సు చూపించి ప్రతిదీ స్పష్టంగా అనుభవానికి వస్తుంది లేకపోతే అసలు పట్టించుకోవాల్సి ఉంటుంది మోకాలు ఉన్నాయనుకోండి చిన్న వయసులో మోకాళ్ళ గురించి అసలు మీరు ఆలోచించారా పరిగెత్తి ఉండిపోయారు కానీ మోకాళ్ళనే ఒకటి ఉన్నాయి అని ఆలోచన చేశారా నా దగ్గరికి ఒక భరతనాట్య ప్రొఫెసర్ భరతనాట్య స్పెషలిస్ట్ వాళ్ళకి ఏమో పేర్లు ఉన్నాయి ఒకటి డ్యాన్స్ తీయటం ఇది ఉంటాయి భరతనాట్య వాళ్ళు వచ్చింది వయసు యాభై మోకాళ్ళు స్వామికి చాలా పేరుండండి చాలా ఇబ్బంది ఉంది అంటే ఎందుకు వచ్చాయండి మొగా భరతనాట్యం వల్లనే వచ్చాయండి ముఖ్యంగా కూచిపూడి మరీ ఇప్పుడు కథక్ అవి ఉన్నాయనుకోండి ఒడిస్సా బెంగాల్ డ్యాన్స్ ఉన్నాయనుకోండి అవి ఫ్లోయిల్ లో ఎంత ఫ్లో కాళ్ళైనా అంటే చేతులు అయినా అంటే ఫ్లోయింగ్ మూమెంట్స్ ఫ్లోలింగ్ మూమెంట్స్ ఉంటాయి చేతులు చేతులు కూడా ఫ్లోయింగ్ మూవెంట్ ఫోల్గా కథ ఉంటారు అలాగే మరి కింద కూడా ఫ్లోయింగ్ మూమెంట్ ఉంటుంది ద బాడీ ద హిట్స్ దై లెగ్నంత ఫ్లోయింగ్ ఉంటుంది దాంతో డ్యామేజ్ తక్కువ ఉంటుంది కూచిపూడి అయితే చూసినా కూచిపూడి తగిలిపోతాం తగలదు తగ్గట్టు కథకట్టూ మీరు స్టేజ్ మీద నిలబడి ఉంటారు లేడీస్ కొరియోగ్రఫీలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఎలా ఇలా కొడుతూ ఉంటారు మీరు గమనించారా ఎవరో ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంకో ముగ్గురు ఒక ముగ్గురు నిలబడిన చుట్టూ వాళ్ళు ఉంటారు లేదా స్టాంపింగ్ చేస్తూ ఉంటారు అలా నిలబడి ఉండడానికి వేలు లేదు స్టాంప్ కూచిపూడి అంటే కదిగిన తం నట్టు వాళ్ళు ఏదో పేరుంది అది ఏదో ఉంటుంది చిన్న చిన్న కాలం అది ఎలా అభి చేతిలో పెట్టుకుని దాన్ని పెళ్ళిందా కొడుతూ ఉంటుంది ఒక ఒక ఆవిడ కొడుతూ ఉంటుంది పది వాడు పాడుతూ ఉంటుంది ఈ మూలంగా మూడర్లేదు జగ్గా కొడుతూ ఉంటాడు తడి జరుగుతూ ఉంటాడు జరుగుతాడు పాప ఈ అమ్మాయి వీడు కొట్టిన మూడు రిగట్టుగా మోకాలు చెప్పలు అడిగిపోయేట్లాగా న్యాయం వేసి కొడుతూ ఉంటాడు ఎందుకండి వయసు చూడు అందా నేను అడిగాను ఏం బాగున్నారు అప్పుడు కూచిపీ రాయడానికి మరి అప్పుడు తెలియదా అప్పుడు వయసులో తెలియలేదు స్వామిజీ అయ్యే ఎంత ఎక్కడికే వెళ్ళాను లేదు కాబట్టి చిన్న వయస్సులో ఉన్నప్పుడు తెలియదు పెద్ద వయసు వచ్చేప్పటికీ అన్ని ఒకసారి అంటే నాకే సిద్ధు చేసిన ఘటన ఈ కాలి వ్రేలు ఒక వేలు పక్కనున్న వేలుకి నేను ఎక్స్రే చేయించా ఎక్కడ యూఎస్ లో ఆ ఎక్స్రే నేను ఆ డయాగ్నాస్టిక్ సెంటర్కి వెళ్ళాను కాకం పట్టింది అమ్మాయి చూసి అడిగింది యూ వాట్ ఎక్స్పరే ఫర్ దట్ స్మాల్ ఫింగర్ అని అడిగింది వీలు కేటెడ్ అక్కడ ఏది రాష్ట్రం ఐఎమ్ రీడింగ్ ఇట్ ఇట్ ఎక్సరే ఫర్ దట్ సెకండ్ ఫింగర్ అప్పుడు రాష్ట్రంలో ఏమో నాకు మరిచే దీసింగ్ ఎక్సరే ఇంత ఉంటుంది ఫింగర్ ఎంత ఉంటుంది తో నీళ్ళు ఎక్సరే చేసింది అది బొమ్మలు ఒకటి ఆ టీస్ చేసింది ఎందుకంటే ఆ ఫింగర్ అంత నొప్పి నడవే అడుగు వెయ్యలేనంత నొప్పి అలాగే వారం రోజులు సహించి చేయండి ఫింగర్కి నొప్పి వెళ్ళండి ఐ డోంట్ నౌట్ టీస్ ఉన్నాయి కాలు కాయి ఇది కాయి అది కాయి ఏదేనా నొప్పిపోదు అంటే అప్పుడు ఎక్స్రే డాక్టర్ తీసుకెళ్ళే ఏమే రోజు ఆసరే చేస్తారు అలా ఉంటుంది అలా ఉంటుంది దేహంలో కాలి రోజు దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీ సంగతి నేను చూస్తానన్నట్టుగా ఛాలెంజ్ చేస్తూ ఉంటాం రీ ఇది అన్ని ఇంట్లో ఒకటి ఏమిటంటే ఇక్కడ ఉంది అరుగుందండి అల్లి అల్లల్లో ఇక్కడ అనుమడే అవి చదివితే ఈ నొప్పి ఏమిటా పోనీ ఎలా పోతుందంటే పోదండి అది వచ్చేలా ఇలా అయిపోతాయి బాడీ అంటే అలా ఉంటుంది సుమా ఇట్ హ్యాజ్ హిట్ సైన్ ఇట్ హ్యాజ్ హిట్ సిఆర్ నాట్ ది బాడీ కాబట్టి దేహమును హింస పెట్టవద్దు దేహమును భోగములకు మప్పవద్దు దానికి భోగాలు అలవాటు చేయవద్దు హింస పెట్టవద్దు అంటే లీవిటం ఎందుకంటే యూ షుడ్ నో బట్ యు ఆర్ నా నువ్వు ఏది కాదో అది తెలుసుకోవాలి మరి ఆత్మం తెలుసుకోవడం ఆత్మను తెలుసుకోక మరి ఏది తెలుసుకోవాలి నువ్వు ఏది కాదో అది తెలుసుకుంటే చాలు అంటే ఆత్మ ఏది ఆత్మ కాదో అది తెలుసుకుంటే చాలు మన ఆత్మ తెలుసు ఆత్మ తెలుసుకోవాలి కదా ఎంతవరకు అయితే లేదా విద్యార్థి ఆత్మను తెలుసుకోవాలి ఆత్మను తెలుసుకోవాలి ఆత్మను తెలుసుకోవాలని వాడు అంటే వాడు ఏంటెస్ట్ ఉన్నాడనమాట వాడు తెలుసుకోవడమనే ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి ఆత్మను పట్టుకునే హడాయిల్లో ఉన్నాడని ఎలా తెలుసుకో ఆత్మను తెలుసుకోవాలి ఆత్మని తెలుసుకోవాలండే ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి జ్ఞానం అనే సాధనంతో ఆత్మను పట్టాలి ఎగ్జాంపుల్ వాళ్ళు ఎలా జ్ఞానంలో ఉండిపోతారు అదే ఆయన మహాత్మ మహాపండితులు కూడా మహాబండితులు అయితే జ్ఞానం అయిపోతారంటే అలాగే కాబట్టి మీ దృష్టి ఉండకూడదు కాబట్టి ఆత్మను తెలుసుకోవడం అంటే ఏమి ఉండదు ఆత్మను మీరు ఎప్పుడు తెలుసుకుంటారో తెలిసినా మీ భుజలు ఎక్కి మీరు కూర్చున్నప్పుడు మీరు ఆత్మను తెలుసుకోగలుగుతారు మీ భుజ ఎక్కి మీరు కూర్చొని చూస్తాను ఎక్కండి భుజం మీద ఎక్కి మీరు కూర్చు ఇంకో భుజం మీద ఎక్కచ్చు మీ భుజల మీద మీరు ఎక్కిదు కాబట్టి ఆత్మను తెలుసుకోవడం అంటే ఏమి ఉండదు కాబట్టి ఫస్ట్ బి క్లియర్ మీరు ఆత్మను తెలుసుకోవడం అంటే దేవుడు మరి నువ్వు పొద్దున లేస్తే రాత్రి పడుతుంది కదా జ్ఞానము జ్ఞానమని సాగతిస్తావు మరి జ్ఞానం దేవుడు తెలుసుకోవడము మరి ఏమిటి జ్ఞానం కర్మ కాదు జ్ఞానం అంటారు మనం తెలుసుకుందామనేదో మేము తంటాలు కొట్టుకుంటే తెలుసుకోవాల్సింది ఆత్మను తెలుసుకోవడం సంభవమే కాదని కొట్టుగా అనేసి మరి ఏమిటి తెలుసుకోవడం అనాత్మను అనాత్మనేమిటి తెలియడం అనాత్మను అనాత్మగా తెలియడం టు మో బట్ యుర్ నాట్ ఏమవుతుందండి నేను ఏది కాదు తెలుసుకుంటే ఏమవుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా నేను ఏది కాదు తెలుసుకుంటే ఏమవుతుందో చెప్పమంటారా డబ్బు నెలకోండి ఈ డబ్బు నేను కాదు అంటే ఎవరిని డబ్బు నేను ఎలా అవుతానండి నాది కాదు డబ్బు నాది కాదు నేను కాదు ఏమవుతుందో చెప్పమంటారా ఫ్రీ అయిపోతే డబ్బు లేకుండా పోతుంది ఫ్రీ అయిపోతే డబ్బు లేకుండా పోదు ఫ్రీ అయితే డబ్బు మీద వ్యామోహం లేకుండా పోతుంది డబ్బు లేకుండా పోదు డబ్బు ఉంటుంది వచ్చి డబ్బు వస్తూ ఉంటుంది పోయి డబ్బు పోతూ ఉంటుంది ఒకప్పుడు వస్తుంది ఒకప్పుడు తక్కువ ఉంటుంది ఎక్కువ ఉందనుకోండి ఎవరు వచ్చిపోతుందో తర్వాత తక్కువ ఉంటుందా మళ్ళీ తక్కువ ఉంటుంది కదంటే ఎక్కడి నుంచి వచ్చి మళ్ళీ పడుతుంది ఆ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఎవడో చేస్తే తక్కువ పోతుంది ఇప్పుడు తక్కువ ఉంటుంది ఎవరికైనా అంటే జీఎస్మెంటైనా అంటే ఎవరికైనా అంటే యుగం ఫ్రీ యుతం ఎంత ఫ్రీడే ఉండదు కాదు అని మీరు ఆలోచించి చూడండి ఇల్లు నాది కాదు అయితే యుగం బంగారము నా మీ బంగారం మీరు అట్టు పెట్టుకోండి నేను మీ బంగారాన్ని మీరు పాడేసుకోమని నేను చెప్పట్లేదు బట్ యు శుద్ధం విస్ మచ్ ఏంటి బంగారము నాది కాదు నాది కాకపోవడం ఏమిటా నేనే కదా పెట్టుకున్నాను కాదు మరి అదే తెలుసుకోవాలి దాట్ యూ శుద్ధం నేను పెట్టుకుని కూర్చోవడం కాదు కొంత పెట్టుకోండి అది నాది కాదు వాళ్ళు మీరు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది కాదండి మేము మాది కాదులు తెలిసేసుకున్నాం ఇప్పుడు ఇచ్చేటం ఇవ్వాలి ప్రాబ్లం కాదండి నాది కాదు వాళ్ళు తెలిసింది మేము అప్పు పెట్టుకుంటాం ఓకే యుడి ఫ్రీ దీసరీ ఫ్రీగా ఎందుకంటే నెచ్చని బరువు పెట్టుకుని మోయడం అనవసరం కదా దీసరీ అలాగే కూడా దేవుడి సంతానమే తప్ప నా సంతానం అంటూ ఏది లేదు బీ ఫ్రీ బట్ హీటర్ ఎన్ యూ నో దట్ ఐ హాట్ ది బాడీ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ది బాడీ బరీ యూషర్స్ బరీ యూషార్ నీకు ఆ రహస్యం చెప్పండి కదా నేను సిద్ధ పురుషుణ్ణి నాకు మహిమలు ఉన్నాయి నేను మీ ముఖం చూసిన వెంటనే ఫోర్ హైడ్ రెండు లెటర్లో ఒకటి ఉంటాడు మీ లలాట విచిత్రం నేను చదివేస్తాను మిమ్మల్ని చూసిన వెంటనే మీ పూర్వజన్మ వల్లే నాకు అలాగా మీద రాసినట్టుగా కనపడుతూ ఉంటాయి నేను వెయ్య క్రితం నాలుగు వందని కలిశాను ఐదు వందల క్రితం వీళ్ళు కలిశాను వాళ్ళు కలిసిన లేకపోతే నేను చేసిస్తే మీరందరూ మోక్షాన్ని పొందేస్తాను నేను ఆ శివ శివుడి స్వరూపమే నేను ఇన్ని కబుర్లు పెద్ద సింహాసనంలో కూర్చొని చెప్పిన వాళ్ళు కూడా ఆ సింహాసనంలో దిగాలి ఎందుకో చూసినా బాత్రూమ్ గేడవాలి కరుపులో నక నక వాడుతో ఒప్పించిపోయి ఇడ్లీయో దోశ ఏదో నిండాలి మీకేమర్థం అండి దీన్ని బట్టి ఈ మాటలన్నీ కూడా బంకమ్మని చేరిపోయింది ఎందుకంటే అంతటి సిద్ధ పురుషుడైతే మరి ఈ దేహ ఈ దేహ దేహమునికి చెందిన ఈతి బాధలు ఎందుకు పీడిస్తున్నట్టు అంటే అర్థం ఏమిటంటే దేహం విషయంలో మీరేవో మహిమలు మాడలు వాటి వల్ల ఏమీ తెలియట్లేదు దేహం విషయంలో యూసుఫ్ నో నాట్ ది యూసుఫ్ నో డూ సంథింగ్ అబౌకే మహిమలు మాయ్యం ఇవన్నీ తర్వాత చూడొచ్చు దీని సంగతి ఏమిటో చూడాలి అది మెరకల్ టు నో నాట్ ది బాడీ ఇస్ ది మెరకల్ చేతనైతే ఆ మెడటల్ కాంప్లి కర్మేంద్రియములు మేము కాము అంటే కాళ్ళు నలుస్తే చేతులు పట్టుకుంటాయి ఏదో చేస్తూ ఉంటాయి నోరు వాగుతూ సందర్భానుసారంగా కళ్ళు చూస్తే అది కళ్ళు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు నేను కాను కాళ్ళు నడుస్తూ ఉంటాయి అసలు మెడిటేషన్ ఉండాలా మీరు ఆ మెడిటేషన్ కనుక అభ్యాసం చేసిన వాకింగ్ మెడిటేషన్ అభ్యాసం చేసినట్లయితే మీకు అనుభవం కలుగుతుంది ఏమైనా కాళ్ళు నేను ఉన్నాను కాబట్టి నేను కర్మేంద్రియములు కాను అంటే నేను ఒక అర్థమకానుభవన నేను జ్ఞానేంద్రియములు కాను అంటే ద్రష్టను నేను కాను కళ్ళు చూస్తూ ఉంటాయి చెవులు వింటూ ఉంటాయి ద్రష్టను నేను కాను శ్రోతను నేను కాను సో మనస్సు మనస్సు తెలుస్తూ ఉంటుంది మనస్సు తెలుస్తూ ఉంటుంది మధ్యలో లెక్క పెట్టాలి కాబట్టి లెక్కబెట్టారు ఎందుకంటే దేహంతో మొదలుపెట్టి అహంకారం దాకా పోవాలి కదా మొత్తం ఉన్న లెక్కంతా బట్ ఈ క్రిటికల్ కావాలి దే ఆర్ నాట్ క్రిటికల్ క్రిటికల్ ఏమిటంటే దేహము మనస్సు క్రిటికల్ మనస్సు మనస్సుని మీరు తెలుసుకోవాలి మనస్సుని వాచ్ చేయాలి మనస్సుని పరిశీలించుకోవాలి బ్రత్ వాచింగ్ అని ఒకటి ఉంది అది కూడా చేయాలి అది కూడా క్రిటికలే కర్ణేంద్రియములు జ్ఞానేంద్రియము తర్వాత ఏమున్నది ప్రాణము వాచ్ దెబ్బ బ్రత్ని మీరు వాచ్ చేసినట్లయితే మీకు మనస్సు అంతఃకరణం బాగా శుద్ధం అవుతుంది వైరాగ్యం పుడుతుంది బ్రతని వాచ్ చేస్తే వైరాగ్యం రాగం తగ్గిపోతుంది ద్వేషం తగ్గిపోతుంది మనుషులో ఒక మెచ్యూరిటీ పరిపకపోతం వస్తుంది కాబట్టి వాచ్ దెబ్బ దెన్ వాచ్ ద మానింగ్ మైండ్ సంకల్పాలు ఎవో గుర్తూ ఉంటాయి మైండ్లో ఎవేవో సంకల్పాలు వస్తాయి సంకల్పాలకి ఎవేవో గుర్తుకొస్తాయి మైండ్కి ఎన్ని గుర్తుకొస్తున్నాయో చెప్పడం కష్టం ఎవేవో గుర్తుకొస్తాయి ఇప్పుడు ఏవో గుర్తుకు వస్తుంది అంటే గలపతికి గుర్తుకొస్తాయి ఎందుకు జగపతికి ఎన్ని సమయం ఏదో గుర్తుకొస్తుంది మైండ్ అంటే అలాగే ఉంటుంది గణపతి గుర్తు జనపతి గుర్తుకొచ్చింది అయిపోయింది న్యూయార్క్ గుర్తుకొస్తుంది ఎందు న్యూయార్క్ అలాగే ఉంటుంది మైండ్ అంటే థాట్స్ అంటారు అవి వస్తూ ఉంటాయి అవి వస్తే ఇవన్నీ ఇలా వచ్చేస్తున్నాయో ఏంటంటే కంగారు పడకూడదు ఇవ్వచ్చి ఓకే క్రెడిట్ కార్డ్ ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాట్స్ రావు పోతాయి పోతున్నాయి అవి వస్తున్నాయా పోతున్నాయా ఏం చెప్పండి పోతున్నాయి మనం వస్తున్నాయంటున్నాం వాస్తవానికి ఇవ్వడం పోతున్నాయి వస్తున్నాయంటే మనం కంగారు పడాలి పోతున్నాయంటే పోక్షిగా ఉంటుంది సంకల్పం ఇమోషన్స్ ఉంటాయి ఇమోషన్స్ ఉంటాయి వాటిని కొంచెం జాగ్రత్తపో నెంబర్ వన్ ఇమోషన్స్ మీరు కాదు ఇమోషన్స్ నేను అనుకుంటే ఏమవుతుంది ఎందుకనే ఇమోషనల్ పర్సన్ అయిపోతుంది మీరు ఇమోషనల్ పర్సన్ అయిపోతారు సెంటిమెంటల్ దాని ఇమోషనల్ పర్సన్ అయిపోతారు అలా ఉండకూడదు ప్రతిదానికి భూమి భూములు ఏం ఉండడం ప్రజదానికి జంతువులు వేస్తూ ఉండడం అలా ఉండకూడదు మీ సుజానికి నేను ఇమోషనల్ పర్సన్ ఇమోషనల్ పర్సన్ కాకుండా ఉండాలంటే ఇమోషన్స్ ని వాచ్ చేయాలి మీరు వాటిని గుర్తుపట్టి వాచ్ చేయాలి ఇప్పుడు మీకు ఎవరి మీదైనా అటాచ్మెంట్ ఉందనుకోండి అటాచ్మెంట్ ఉంటుంది అది దాని గుర్తు ఏమిటంటే ఆ మనిషి గురించి మీకు డిమాండ్స్ ఉన్నాయా వాడు ఎలా ఉండాలి అలా ఉండాలి వాడు ఇలా చేయాలి ఎలా చేయాలి అవి మీకు డిమాండ్స్ ఉన్నాయా ఉంటే అటాచ్మెంట్ ఆ మనిషి ప్రవర్తన వల్ల మీ మనస్సుని దుఃఖం కలుగుతుందా అయితే అటాచ్మెంట్ ఆ మనిషిని జరిగే దక్కర్లేదు మనిషిని బిజీ కలిగారు వాడు మీరేది బిడ్జి మీరు ఎవరి వాటిని దిద్దగలరా మీరు జిడ్డాల్సింది మీ ఇమోషన్ అనే కాబట్టి వాచ్ దట్ ఇమోషన్ వాచ్ అంటే మీకు ఎవరి మీద ఒళ్ళు మంట ఉందనుకోండి వాడి పేరుని చెప్తే మీకు ఒళ్ళు మండుతుంది దట్ వాడు మాట్ నా దగ్గర తీసుకున్నారు ఇట్స్ అన్ ఇమోషన్ యూ వాచ్ ఇమోషన్స్ ని వాచ్ చేయటం చాలా కష్టం మోర్ డిఫికల్ట్ ఇన్ మెడిటేషన్ ఇమోషన్స్ ని వాక్ ప్రాక్టీస్ చేస్తే కూడా ఆ ఇమోషన్స్ తగ్గిపోతాయి వాడి బాగుంది తగ్గిపోతుంది లేకుండా అయిపోతుంది అంటే వాడి పేరు చెప్పేవాళ్ళు అప్పుడు ఏవర్ తెలిసినా వాళ్ళకి ఏవైనా చెప్పినా కూడా మీకేమైతే నేను పడినట్టుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలని నా అభిప్రాయం కాదు అలా అక్కడ నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు అంటే మళ్ళీ మళ్ళీ చేయించినట్టు అవుతుంది నీకు అలాంటి పిచ్చి పని పెట్టుకోకూడదు ఊటే అందరితో మాట్లాడడం ఎందుకు మాట్లాడడం హలో నాకు ఎంత హలో మౌనంగా ఉంటే సర్ప హలో అన్నారు అనుకోండి వాళ్ళు ఎలా జపడగా ఎలా ఉన్నాడు అనుకోండి మళ్ళీ మీరు పోయిన తగ్గిందనుకున్న ఇమోషన్ మళ్ళీ తేలి కోచుకుంటున్నట్టుగా దాన్ని మౌనంగా ఉండడమే రోడ్లు అంతే కట్ మౌనంగా ఉంటే సరిపోతుంది ఒళ్ళు మంట లేకుండా ఉండాలి మంట మనకే కదా మంట అదే లేకుండా ఉంటే సార్ కాబట్టి వాచ్ చేయండి డబ్బు మీద వ్యామోహం ఉందనుకోండి దట్ ఈస్ ఎ బ్యాడ్ ఇమోషన్ వాచ్ చేయండి అంటే జనాలు మహిళ డబ్బు మీద జామోహం అడిగితే సంసారం అనేది పోతుందా ఏమే అయిపోతుంది అదే మరి అక్కడే ఉంది రహస్యం ఏదైనా అయిపోతుంది ఎందుకంటే ఒక డెక్సీని ఏదో ఒకటి ఉంటుంది అదేదో పోతూ ఉంటుందా దానికి డైనమిట్స్ ఉంటుంది అది పోతూ ఇప్పుడు మీరు కూర్చుని బయట పెట్టుకుంటే గాలి దిశ ఆగిపోతుందా మీరు గాలి దిశ గురించి పట్టించుకోకుండా మీరు పని మీరు ఆ గవర్నమెంట్ వెళ్ళిపోతుందా ఇప్పుడు మార్చి మే ముప్పై ఒకటి మే ముప్పై ఒకటి కేరళ వచ్చిందా లేదా కేరళ మాన్సూన్ మీరు బెల్ల పెట్టుకున్నారనుకోండి అది వస్తుంది జూన్ హైదు అప్పుడు మీరు ఇంకో ఐదు రోజులు అనవసరంగా బెండబెట్టుకున్నట్టు దాని టైం దాని టైమింగ్స్ కానీ మాన్సూన్ అలాంటిదో జీవితం కూడా మాన్సూన్ మే థర్టీ ఎందుకు వస్తుంది డిలే అయినప్పుడు ఎందుకు డిలే అయింది అంటే మిటీరియలాజికల్ సైన్స్ వాళ్ళు వాళ్ళు ఎన్ని రీజన్స్ చెప్తారు అరవై నాలుగు రీజన్స్ చెప్తారు కంప్యూటర్ ఉండాలా రీజన్స్ అన్నింటినీ వర్క్ అవుట్ చేయాలి అక్కడ పసిఫిక్ లో కోల్డ్ కరెంట్స్ కొంచెం ఏదైతే అంటార్టిక్ లో మంచి కరిగిపోయింది అయితే ఆఫ్రికా మన ఇష్ట ఫామ్ మా ఊరు మాన్సూన్ గురించి చెప్పారంటే మరి మీ ఊరు మాన్సూన్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంది ఇంకా అలాంటివి ఒక తొంభై చెప్తారు మన జీవితం కూడా మాన్సూన్ ఉన్నట్టు మన జీవితంలో సుఖం ఎందుకు వచ్చిందంటే కారణాలు దుఃఖం ఎందుకు వచ్చిందంటే కారణాలు వచ్చాయి ఇప్పుడు అవన్నీ మీరు మెజర్ చేసి పెడతారు మేము పెడతామని ఈ టీవీ మీరు ఏం చేతూ అండర్స్టాండ్ డైరమిక్స్ ఏమన్నా శ్రీకృష్ణున్నాడు తెలుసు నాకు నా వల్ల కాదండి నాకు తెలియదు అన్నాడు ఆయన కర్హనా కర్మను గతి ఈ కర్మ యొక్క గతిని దిశ అది చాలా లోతైనది దాన్ని అంచనా మీట కష్టం నీట కష్టం అన్నదాన్ని మీరందరూ మేము వేసస్వామి చేసి వచ్చేసి మీరు ప్రగంభాలు పంపించున్నప్పుడు ఎవరు అధ్యయన చేసి కాబట్టి మీరు ఒక దానిపై రావడము ఒక దానిపై ద్వేషం పెట్టుకోవడానికి కారణమే లేదు కాబట్టి ఆ ఇమోషన్ మీరు వర్క్ చేయాలి యూఆర్ నాట్ దట్ ఇమోషన్ దాన్ని మీ బుద్ధిని మీరు వర్క్ చేయాలి మీ బుద్ధికి ఒక అకామిలిష్మెంట్ అంటే ఒక నైపుణ్యం ఉండొచ్చు ఒక చువుకు ధనం ఉండొచ్చు ఎద వాళ్ళు కొంతమందికి ఉండరు కొంతమంది భరణస్వాధ్యాయులు ఉంటారు అది వాడికి చెప్పినా అర్థం కాదు మీరు కష్టపడి చెప్పినా వాడికి అర్థం కాదు ఏదైనా వ్యాకరణ సూత్రం చెప్పాను వాడికి అర్థం కాదు విద్య నేను ఎందుకు అసలు అలా ఉంటాను కొంతమంది తెలుసు బాగుంది సార్ ధర్మం చెప్పండి అంట వాళ్ళకి వెళ్ళి తెలిసిపోయింది సార్ ధర్మం చెప్పండి నేను అంటూ నేను చెప్పినంత నాకు తెలుసు అయినా కూడా ఐ హెవ్ టు గో త్రూ ది హోర్ ప్రాసెస్ ఈ విజన్ తో అని పెడతాను వాళ్ళకి అదంతా తెలుసు అంత చూపుకుంటారు కొందరు మనస్వాధ్యానికి ఉంటారు వాడికి అక్కడ మించింది ఇప్పుడు బుద్ధి నేను కాదు బుద్ధి నేను కాదు బుద్ధి లేనంటే అవుతుందో తెలిసినా అండి నేను మహాపండితుని అనుకోవచ్చు నేను మహాపండితున్న అనుకున్నాడు అనుకోండి దానివల్ల ఎవరుందో తెలిసినా వాడికి ఇంకా కొత్తగా తెలుసుకోవడానికి వీలు లేకుండా తలుపులు మూసుకున్నట్టయితే జ్ఞానం అనే యొక్క తలుపులు మూఢమవుతున్నాయి నేను పండి ఎప్పుడైతే అనుకున్నాను వేరే విధంగా కలుగు వేసేసినట్టు నేను డైలీ వారి జ్ఞానం కాదు వారి జ్ఞానం ఆధార కట్టడం దీంతో అభిస్టం ఉంది నాట్ స్మోయింగ్ నెస్టరీ అది ఒక క్వాలిటీ నాట్ నోయింగ్ మీకు ఆత్మస్వరూపం ఎప్పుడు అనుభవానికి వస్తుందో తెలిసిన వీ హ్యావ్ ద నాట్ నోయింగ్ నెస్ నాట్ స్మోయింగ్ అంటే ఇది తెలుస్తున్నది తెలుసు అనే అనే స్ట్రక్చర్ ఆ చైతన్యంలో లేదంటే కాన్షియస్నెస్ లో ఉండకూడదు తెలుసు అని మాకు ఉండకూడదు కాఫీ మీరు తెలుసు నాకు కాఫీ తెలుసు అని మీరు అన్నారనుకోండి మీ అభిషి ఎందుకంటే ఆ కాఫీలో ఉన్న వెరైటీ మీరు తెలుస్తున్నది మూడులో రూపాయల పైస్ కూడా మీకు తెలియదు The Atalajang sousar rare sahips that Il vous a trussever. You made a huge mistake there. Обit G�� ion et des les Frages humains they sawиты àег Actonique And the primera thing in Shea Bologn Na Throns Pour two reasons. Ones, pour g conscientism. Canteration His Knowledge Basalena with Touchstone initialiling Vamoseminsон visited Place Acrement Regards D managers Pour am đấy Minimum Rev 가운데رف d'Ar course తెలుసు అనే మాట ఉండద్దు అంటే ప్రాక్టికల్ టైమ్స్ లో అది మీకు ప్రజెక్ బలతో తెలిసిందంటే తెలిసిందన్న అలాంటిదాన్ని నేను అంటాను తెలుస్తూ అంటే బుద్ధితో మొమే కబాయి బుద్ధి తాదాత్మ్యాన్ని చెంది నాకు తెలుసు అని ఉండకూడదు బుద్ధి అలా వాటి కదా కొంత కంటెంట్ ఉంటుంది బుద్ధి అంటే వ్యాధి అది దాంట్లో కొంత కంటెంట్ ఉంటుంది ఒక బ్యాగ్ లో కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఒకటి బ్యాగ్ లో కంటెంట్ తక్కువ ఉంటుంది ఎవరికి ఒక నిం దీంట్లో ఒక గొప్ప ఇంకొకటి తక్కువ లేదు అందరూ ఒకే ఆత్మస్థరూ లేదు కాబట్టి తెలుసు అనే మాట్లాడకూడదు ఆ వినయానికి తగ్గట్టుగా రెస్పాన్స్ ఇస్తారు మాట్లాడతారు అంతే తప్ప తెలుసు అనే మాట్లాడకూడదు ఒక వేదాంత స్వతం అవుతుంటే పండితులు వాళ్ళెందరూ వేదాంతలు విభాంశం వాళ్ళు జగత్ జగత్తు సత్వాసత్వా ధ్యానం నిర్వచించమని విధాంతున్నారు ఇది ఇది అసత్వాన్ని నిర్వచించడానికి వీళ్ళు నేను దాని మీద వాళ్ళు పెద్ద కల్ప కల్పాలు తిట్టే నేను అనుకోకుండా అతనున్నా నేను మాట చెప్పాలని అనిపించింది నాకు ఇక్కడ సభలక్షణం ఒకటి మధ్యలో మీద రిటర్న్ చేయచ్చు సభలక్షణం మధ్యలో మీరు మాట్లాడచ్చు నిజానికి వాళ్ళు మాట్లాడాలంటే సందర్భంగా మాట్లాడాలి కొంతమంది అక్కడ అవగత అవుతా మాట్లాడితే వాళ్ళు నిశ్చిస్తున్న వాళ్ళు అమ్ముకుంటారు ఎందుకంటే వాళ్ళందరూ పండితులు అవన్నీ తెలుస్తూ ఉంటాయి బాగా శాస్త్రాలు బాగా అభ్యసించిన వాళ్ళు మాట్లాడాలంటే కళ్ళు పలికి జరుగు పంపుతాయి నేను ఓ మాట చెప్పాలో అని నేను సందేహపడ్డా మనం పండితులు మనకి తెలుసు అని విజీపంచడం కోసం అయితే చెప్పక ఇందుకు అలా ఎందుకు డైట్ లో వినే సౌకర్లు పోవచ్చు మనం తెలుసు మనకి తెలిసినా మనం నిరూపించక్కర్లేదు ఒకప్పుడే అవుతుందంటే మనకి తెలిసిన వాళ్ళు ఎక్కువ ఆడకుందే మోక్షత్వం వాడుకుంటుంది వీరు చేసిన దండము సంబంధము లేదు కాబట్టి వీరు కలిగి రాడని వాళ్ళు ముందే నిర్ణయం చేసి కూర్చుంటారు వాళ్ళందరూ ముందే వాళ్ళ కంక్వసనం అయిపోతుంది ఎప్పుడైనా ఇష్టం చొక్కాలు కంచుకో అంటే మీకు తెలియదు వాళ్ళు ఎవరుస్తున్నాడో కూడా మీకు అదే ఏమి పంచుకోవాలి అదే అవడానికి స్వామి కానీ పంచుకొని కానీ వాళ్ళ వాళ్ళు పసుకోసాధుకుంటారు ఆ లెవెల్లో ఉంటుంది వాళ్ళ గొప్ప వాళ్ళ బుద్ధి ఆ లెవెల్లో ఉంటుంది అది మిడిగో పీరియడ్ ఉంటుంది వాళ్ళు థింక్ అయ్యి కదా మోడేషన్ అనేది ఉండదు అక్క వీరికి వెళ్ళే విషయం అనే కాబట్టి వాళ్ళని నాకు తెలుసు అది వాళ్ళకి ప్రూవ్ చేయాల్సినట్టు ప్రూవ్ చేసి మీరు సాధించి ఏమో ఉండదు వాళ్ళు ఎదురు మీరు ఏది ప్రూవ్ చేయక్కర్లేదు చేయలేదు కూడా ఎందుకంటే వాళ్ళు మెడిగ్రీడో ఉంటాడు ఎదురు మీరు ఏది ప్రూవ్ అయితే నాకేమనిపించిందంటే ప్రేమ కలిగింది అరే పాపం వీళ్ళు తెలుసుకోవాలి కానీ వాక్యాలు కంటష్టం చేశారు కానీ తత్వాన్ని పట్టుకోలేదేమో మనం చెప్తే తెలుసుకుంటారు ఎందుకని చూపుకని వాళ్ళు చెప్తే తెలుసుకుంటారు అని నేను మధ్యలో చూడారు చూస్తే వాళ్ళు విన్నారు అజ్ఞానకాలే సదితి జ్ఞానకాలే అసదితి వర్తే కాబట్టి అని ఏదో చెప్పాను నేను చెప్పినాను విని వాళ్ళు ఆశ్చర్య వాళ్ళు ఎక్కడా విన్నా తర్వాత వాళ్ళు నాతో చెప్పారు నేను చెప్పి నీకు చాలా బాగుంది నేను చాలా సంతోషిస్తున్నాను చెప్పాను నేను ఐ వాజ్ హ్యాపీ ఎందుకని నేను ప్రేమతో చెప్తాను వాళ్ళు తెలుసుకోవాలి అనే ప్రేమతో చెప్తాను కాబట్టి బ్యాగ్ బుద్ధులు ఒక బ్యాగ్ ఆ బ్యాగ్ కొంత కంటెంట్ ఉంటుంది ఒక బ్యాగులో ఎక్కువ ఉంటుంది ఈ పండితుల యొక్క బ్యాగ్ చాలా కంటెంట్ ఉంటుంది సూక్ష్మమైన మా అంశాలు మనతో బాధ సూక్ష్మమైన తత్వం ఉండదు ఏదో కంటెంట్ చాలా ఉంటుంది ఇంకొకటి బ్యాంక్ లో అవి ఏదో కూడా రాకుండా మూర్ఖంగా ఉంటాయి ఇంకొకటి బ్యాంకు లో సూక్ష్మమైన తత్వం ఉంటుంది ఇంకొకటి బ్యాగులో శాస్త్రం ఉంటుంది కానీ తత్వం ఉండదు ఈ రకరకాలుగా ఉంటాయి బుద్ధి ఒక బ్యాంక్ ఈ షుడ్ నాట్ ఐడెంటిఫై సాక్షిగా ఉండాలి ఈ బుద్ధి బుద్ధి అతిథి ఈ బుద్ధి ఇట్టిది ఈ బుద్ధి ఇట్టిది అంతే ఆ బుద్ధి ఆ బుద్ధి ఎలా నేను కాదో ఈ బుద్ధి కూడా నేను సాక్షి ఇక అహంకారము దేహంతో మొదలుపెట్టి అహంకారము నేను నాది అనేది దేశంగా ఉండాలి ఏదైతే నేను అని దాని యొక్క సాక్ష్యం అంటే భోక్తృత్వం అహంకారం అంటే భోక్తృత్వం కర్తృత్వం చేసే నేను భోగించే వాళ్ళను నేను అదే అహంకారం నేను డబ్బు సంపాదించాను నేను అనుభవిస్తాను అదే అహంకారం నేను పుణ్యం చేశాను స్వర్గానికి పోతాను అహంకారం నాకు బలం ఉంది నేను ఇది అహంకారం నేను పండితున్ని కాబట్టి లోకంలో నేను పేరు ప్రతిష్టలు పొందుతాను నాకు డబ్బు అహంకారం కాబట్టి అహంకారముతో ఐడెంటిఫై అవ్వకూడదు అహంకారానికి సాక్షిగా ఉండాలి ఇప్పుడు మీరు వెనక్కి గతి ఎలా వచ్చింది దేహము కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారం అంత వరకు మీరు వెనక్కి వెళ్ళాలి అహంకారానికి కూడా వెనక్కి వెళ్ళాలి వెనక్కి వెళ్తే అలా సాక్షిగా చూద్దాం ఉంటుందంటే సాక్షిగా చూడడం సాక్షిగా ఉండడం స్వయం ప్రకాశము అపరోక్షము అయినా ఒక ఎలుక రూపంగా వెళ్ళి ఉంటా దానికి ఆత్మ అంటే ఆత్మా ఇది గీయతే గీయతే అయితే జీస్తున్నాడని కాదు ఈ తెలుగు గీయ జీయడం కాదు సంస్కృత జీయతే దానము చేయబడుతుంది నేనేదో పురాణ ఇచ్చారు అనుకుంటున్నారేంతవరకు ఆ శ్లోకంలో ఉన్నదే చెప్తున్నాను ఎవరో కథలు చెప్పారనుకోకుండా శ్లోకంలో ఉన్న ప్రతి మాట అక్కడ ఉన్నది అందాము అహంకారాది దేహాంతా అహంకారముతో మొదలుపెట్టి దేహముతో అంతమయ్యే దానికంటే ప్రత్య వెనుక వెనుక ఉండే సాక్షి చైతన్యము ఆత్మా ఆత్మా ఇది అని కేబడుతున్నది కాబట్టి ఇప్పుడు ఆత్మకే ప్రండి ఏది స్వప్రకాశమో అపరోక్షమో దేహము ేంద్రియములు జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ది అహంకారములకు సాక్షియో ఆ ఎరుక ఆత్మ అని కీర్తించబడుతున్నాయి అయితే స్వప్కాశా పరోక్ష అయ్యా త అహంకారాహాంత ప్రత్యాత్నస్వతత్తమీయే బ్రహ్మశ్వ తద్బ్రహ్మా ప్రకాశాత్మకత్పరహం సుపర్ వివాజకాచార్య విద్యారంగ పంచదశ్యామ్మవాక్య వివేకస్